కఠోపనిషత్తు మొదటి భాగాన్ని కిందటి వారం విన్నారు రెండో భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాను రండి మరణానంతరం మానవుడి యొక్క స్థితి ఏమిటి అని నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నించాడు అనేక విధాలుగా పరీక్షించి నచికేతుని యొక్క అర్హతలను తెలుసుకున్న యమధర్మరాజు జవాబు చెప్పడం ప్రారంభించాడు మరణానంతరం ఏముందో దాని గురించి తెలుసుకోగలితే మరణాన్ని ఎదుర్కోవాలి మరణించే ప్రతి ఒక్కరూ మరణాన్ని ఎదుర్కోవడం లేదా అని ప్రశ్నిస్తే లేదు అనే ఉత్తరమే వస్తుంది అత్యధికులు మరణం ఆసన్నం కాకమునుపే భయంతోనే మరణిస్తున్నారు కనుక వారు మరణాన్ని ఎదుర్కోవడం లేదు అని చెప్పవచ్చు మరణాన్ని ఎదుర్కోవడం ఎలాగా జీవితంలో అప్రమత్తత పాటించడం మూలంగా మరణాన్ని ఎదుర్కోవచ్చు ఈ జీవితాన్ని చక్కగా తగిన రీతిలో గడిపేవాడే భగవత్ స్థితిని పొందుతాడు అంటున్నాడు ఒక దైవాంశ సంభూతుడైన పండితుడు జీవితం మనముందు అనేక అనుభవాలని తీసుకొస్తుంది అనేక పరిస్థితుల్ని మనముందు రూపొందిస్తుంది మనకు అనేక అవకాశాల్ని కల్పిస్తుంది వాటిల్లో మన లక్ష్యానికి సరిపడే వాటిని మాత్రమే స్వీకరించి తక్కిన వాటిని వదిలిపెట్టి జీవించడం ఎలాగో అది మనం తెలుసుకోవాలి ఈ విధంగా సదసద్విచారణతో తెలుసుకుని జీవించడాన్ని అధ్యాత్మయోగం అని యమధర్మరాజు ఈ అధ్యాయంలో విశుదీకరిస్తున్నాడు మనుషులు సదసద్విచారణతో జీవించడమే అధ్యాత్మయోగం ఈ రకంగా జీవించడం తెలుసుకునే వ్యక్తి మాత్రమే మరణాన్ని ఎదుర్కోగలడు మరణానంతరం ఉన్నది ఏమిటో కూడా తెలుసుకోగలడు కనుక జీవితంలో ఒక అద్భుతమైన చిత్రణతో యమధర్మరాజు తన వివరణని కొనసాగిస్తున్నాడు జీవితంలో రెండు దృక్పథాలు ఉంటాయి సామాన్యంగా ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దానితో అతన్ని అంచనా వేస్తూ అతని యొక్క ఇల్లు సంపద పదవి అంతస్తు ఇటువంటి బాహ్యమైన అభివృద్ధిని మాత్రమే ఒక్కొక్కసారి పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాము బాహ్యమేన అభివృద్ధే అతన్ని నిర్ణయిస్తాయి కాని ఆంతరిక పురోగతి అనుభూతి విస్తృతి అనే పార్శ్వం కూడా ఒకటి ఉంది మనిషి ఆంతరికంగా కూడా పురోగమిస్తాడు ప్రేమ దయ వివేకం ఇటువంటి గుణాలు అతనిలో విస్తరిస్తాయి తన శరీరాన్ని తనను మాత్రమే ప్రేమించేవాడు తన ఇల్లు తన గ్రామం తన దేశం లోకం అంటూ ప్రపంచాన్ని తనదిగా గాంచి తానుగా గాంచి ప్రేమించే మేరకు అతని యొక్క ఆంతరిక పురోగతి విస్తృతి చెందుతుంది అతని యొక్క అనుభూతి విస్తృతి చెందుతుంది ఈ ఆంతరిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి బాహ్య పురోగతికి దోహదకారులైనటువంటి వస్తువులన్నీ అతడి వద్ద సమకూడినివన్నీ తొలగిపోయినప్పుడు అతడు మొదట ఉన్న స్థితిలోకే దిగజారుతాడు కానీ ఆంతరిక పురోగతిలో దేనిని కోల్పోయే ప్రమాదం ఉండదు ఆంతరిక పురోగతి బాహ్య పురోగతి రెండింటికి ఈ రంగమే లోకం అంటే ఈ లోకం ఆంతరిక పురోగతికి బాహ్య పురోగతికి రెండింటికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది శ్రేయస్కరమైనది వేరు సుఖకరమైనది వేరు అవి రెండు విభిన్న ఫలాలను ఇచ్చి వాటి ద్వారా మనిషిని బంధిస్తాయి శ్రేయస్కరమైనది స్వీకరించిన వానికి శ్రేయస్సు వనగూరుతుంది సుఖకరమైన దానిని కోరుకున్నవాడు అథవా ప్రియమైన దానిని కోరుకున్నవాడు వాడి యొక్క లక్ష్యం నుంచి పతనం చెందుతాడు లోకాన్ని అది అందించే సుఖభోగాలే పరమావధిగా చేసుకునేవారు అనేకులు అవి మార్గంలో కొన్ని మెట్లు మాత్రమే అని ఎంచి ఉన్నత లక్ష్యాలను కోరుకునేవారు కొందరే ఉంటారు ఈ రెండు వర్గాల వారి ముందు ఈ లోకం ఉంది మొదటిది బాహ్య పురోగతికి దోహదం చేసేది సుఖాన్నిచ్చేది రెండవది ఆంతరిక పురోగతికి సహాయపడుతుంది రెండవది శ్రేయస్కరమైనది ప్రాపంచిక సుఖాలు అనుభవించే ఆ సమయంలో సంతోషాన్ని కలిగించినప్పటికీ చివరకు దుఃఖంలో ముంచెత్తుతాయి ఉన్నత లక్ష్యాలు ప్రారంభంలో కష్టంగా ఉన్నప్పటికీ దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నప్పటికీ ఉన్నత లక్ష్యాలు చివరకు మహదానందాన్ని చేకూరుస్తాయి పైపే సుఖాలను కోరుకునేవాడు చివరికి దుఃఖంలో కూరుకుపోతాడు అతడు తన యొక్క లక్ష్యం నుంచి పతనం చెందుతాడు శ్రేయస్కరమైనది సుఖకరమైనది రెండు మనిషిని సమీపిస్తాయి బుద్ధిమంతుడైనటువంటి వాడు వాటిని విచారణ చేసి ఆ రెండింటినీ వివేచన చేస్తాడు సుఖకరమైన దానిని వదిలిపెట్టి శ్రేయస్కరమైన దానిని ఎంచుకుంటాడు బుద్ధిహీనుడు శారీరక వృద్ధి రక్షణ మొదలైన వాటిని ఎంచి సుఖకరమైన దానిని కోరుకుంటాడు దారిలో పోతున్నప్పుడు డబ్బు దొంతర ఒకటి దొరుకుతుంది సమీపంలో అక్కడ ఎవరూ లేరు భగవంతుడిచ్చాడనుకుని దాన్ని సంచిలో వేసుకుని ఏమీ తెలియనట్టు అక్కడ్నుంచి జారుకోవచ్చు లేదా ఆ డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో కనుక్కుని అతడికి దాన్ని అందించవచ్చు లేదా ఆ డబ్బును సత్కార్యాలకు వినియోగించవచ్చు లేదా పోలీస్ స్టేషన్లో సమాచారం చెప్పి ఈ డబ్బును వారికి అప్పగించవచ్చు లేదా మనకి ఈ గొడవ ఎందుకులే అనుకుని దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు బాధ్యత అంతా మనమీదనే ఉంటుంది ఆ డబ్బును సంచిలో వేసుకున్న వ్యక్తి సుఖం పొందుతాడు కానీ అది దొంగతనం కాబట్టి మేలైన దాన్ని కోల్పోతాడు భగవన్ మార్గంలో వెళ్లగల అర్హతను కోల్పోతాడు ఈ విధంగా ఈ లోకం మన ముందు అవకాశాలను కల్పిస్తుంది పరిస్థితులను రూపొందిస్తుంది మన లక్ష్యమేమిటి ఆ లక్ష్యానికి మార్గం ఏమిటి ఈ పరిస్థితిలో మనం ఎలా వ్యవహరిస్తే అది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుందో వితర్కించుకుని మనం వ్యవహరించాలి విచక్షణతో జీవించడం అంటే ఇదే నచికేత నువ్వు చక్కగా ఆలోచించి సంపదలను అందమైన స్త్రీలను త్రోసిరాజన్నావు ఏ మార్గంలో ఎందరో మనుషులు మునిగిపోతారో అది సంపదను లక్ష్యంగా పెట్టుకున్నది నువ్వు మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు భగవన్మార్గం ప్రాపంచికత రెండూ విభిన్నమైనవి పరస్పర విరుద్ధమైనవి వేర్వేర్ మార్గాలను అనుసరించేవి ఏ కోరిక నిన్ను ప్రలోభపెట్టి శ్రేయో మార్గం నుంచి వైదొలగించలేదు కనుక నువ్వు భగవన్మార్గంలో ఆసక్తి కలవాడివి అని నేను భావిస్తున్నాను అని యమధర్మరాజు అన్నాడు విద్య అంటే భగవన్మార్గము అవిద్య అంటే ప్రాపంచికత రెండూ ఉన్నాయి అవిద్య అనేది మనిషిని మోహంలో ముంచెత్తుతుంది కామము ధనాశ అవిద్యనుంచే ఉత్పన్నమవుతాయి అది మనిషిని మోహంలో ముంచివేస్తుంది భక్తి దయా జ్ఞానము ప్రేమ వీటిని జనింపజేసేదే విద్య విద్య అనేది భగవన్ మార్గంలో మనలను తీసుకెళ్తుంది ప్రాపంచికత నడుమ జీవించే మూర్ఖులు తమను బుద్ధశాలురుగాను విద్వాంసులుగానూ భావించి అడ్డదారిని అనుసరిస్తారు గుడ్డివాడిచే దారి చూపబడే గుడ్డివారి వలె వీరు మళ్లీ మళ్లీ జనన మరణ సుడిగుండంలో పరిభ్రమిస్తూ ఉంటారు శ్రేయస్కరమైనదని యమధర్మరాజు తెలిపే ఆంతరిక పురోగతి లేక భగవన్ మార్గంలో అడ్డదారి ఏదీ లేదు లోకంలోని సుఖభోగాలను అనుభవించి లేదా గురువు అనుగ్రహంతోనో భగవదనుగ్రహంతోనో విషయం అర్థం చేసుకుని ఈ లోకం చాలు ఇక భగవంతుడు మాత్రమే కావాలి నాకు అని చెప్పగలిగినటువంటి ధీమంతుడు మాత్రమే భగవన్ మార్గంలో వెళ్లగలడు కొన్ని కోర్కలు ఉంచుకుందాము ఒకంత భగవంతుని అన్వేషిద్దాము అంటూ చెప్పేవారు సత్యాన్ని గ్రహించనివారు స్వార్థానికే ఇతరులకు తప్పుడు మార్గం చూపించేవారు వీరు చూపే మార్గాలు ప్రారంభంలో సుఖం కలిగించేవిగా కనిపిస్తాయి కానీ చివరకు కూపంలోకి తోసివేస్తాయి అటువంటి మార్గం చూపేవాడు అనుసరించేవాడు ఇద్దరూ కూడా కూపంలోనికే పడిపోతారు ఆంతరిక పురోగతిని ధ్యేయంగా చేసుకున్న భగవన్ మార్గం ప్రారంభంలో కఠినంగా తోస్తుంది కానీ చివరకు మహదానందాన్ని చేకూరుస్తుంది కనుక అడ్డదారులు వెతక్కుండా కష్టమైనప్పటికీ సన్మార్గాన్ని వెతకాలి అని ఈ కఠోపనిషత్తు చెబుతోంది అడ్డదారులో వెళ్లే వారికి ధనాశచే తెలివి కోల్పోయిన వారికి మనోపరిపక్వత లేని వారికి ఈ పరలోక నిజాలు అర్థం కావు ఈ లోకమే సమస్తం వేరే లోకము లేదు అని భావించేవారు మళ్ళీ మళ్ళీ నా వశం అవుతూ ఉంటారు అంటూ యమధర్మరాజు నచికేతునికి చెప్పాడు అడ్డదారులను ఆశ్రయించేవారు మళ్లీ మళ్లీ మృత్యుదేవత వద్దకు పోతూ ఉంటారు అంటే జనన మరణ చక్రంలో చిక్కుకుంటూ ఉంటారు వారు ఎన్నటికీ ఉన్నత గతులు పొందరు ఎందుకు ఎందుకంటే వారికి నిజం అర్థం కాలేదు లోకము అది అందించే సుఖాలే సమస్తమని వాటిని అనుభవించటమే లక్ష్యమని వారు ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారు ఆంతరిక పురోగతి ఉన్నత లక్ష్యము ఇలాంటి వాటిని వేటిని వారు స్వీకరించటం లేదు కొయ్యతో చేసినటువంటి ఏనుగు అక్కడ ఒకటి ఉన్నది అనుకోండి పిల్లవాడు దానిని చూసినప్పుడు నిజంగానే ఏనుగని భయపడతాడు అక్కడ అతడు కొయ్యను చూడడం లేదు మనోవికాసం పొందినటువంటి ఒక ఎదిగిన వ్యక్తి అదే కొయ్యతో చేసినటువంటి ఏనుగు శిలను చూసినప్పుడు భయపడడు ఎందుకంటే అక్కడ ఏనుగును చూడడం లేదు కొయ్య బొమ్మను మాత్రమే చూస్తున్నాడు అదే విధమైనది ఈ లోకం సుఖభోగాలు కామము ధనాశ మనమీద ఆధిక్యం చలాయించే వరకు లక్ష్యం కానీ ఆంతరిక జగత్తు కాని ఏది కూడా మన చింతనలలో చోటు చేసుకోదు ఆంతరిక పురోగతి పొంది ఉన్నత లక్ష్యాలను చేపట్టి భగవత్ స్థితిని పొందే వరకు జననమరణ చక్రం నుంచి విడివడడం సాధ్యం కాదు అని కఠోపనిషత్తు చెబుతూ ఉంది నిజమైన గురువు అరుదే నిజమైన శిష్యుడు కూడా అరుదే దేనిని గురించి వినడానికి అనేకులకు సాధ్యపడదో విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరో ఆ ఆత్మని గురించి ఉపదేశించేవాడూ అరుదే వినేవాడు అరుదే అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే ఆత్మ ఆధ్యాత్మికత భగవంతుడు ఆంతరిక పురోగతి అనుభూతి ఇటువంటి ఉన్నతమైన సత్యాలను గురించి వినే అవకాశం అనేకులకు లభించదు అనడం సత్యదూరం కాదు కానీ మనం ఉన్నత సత్యాలను గ్రహించడానికైనా అర్హత పొందినప్పుడు మన మనస్సు అందుకు అవసరమైన పరిపక్వతను సంతరించుకున్నప్పుడు ఆ సత్యాలను ఉపదేశించే వ్యక్తి వస్తాడు అనడం కూడా సత్యమే పొలం సిద్ధం కాగానే విత్తనాలు వచ్చే తీరాలన్నది ప్రకృతి అనుల్లంఘనీయమైన నియతి మనం ఎంతో ఇష్టపడి మనకు సత్యం ఇంకా లభించలేదని తప్పిస్తున్నప్పుడు మన మొదటి కర్తవ్యం మన మనస్సునే విచారణ చేసి చూసుకోవడం నిజంగానే మనం ఆ సత్యాన్ని అంత ఇష్టపడుతున్నామా అని మన మనస్సునే విచారణ చేసి కనుక్కోవాలి అనేకుల విషయంలో వారు ఇంకా అర్హత పొందలేదు వారికి నిజమైన ఆధ్యాత్మిక ఆర్తి ఇంకా వారికి కలగలేదు అనేది మనం చూడవచ్చు అర్హత వ్యక్తి వచ్చి అతడి వద్ద ఉపదేశం పొందినప్పటికీ అతడి విశ్వాసం ప్రగాఢమైనది కానప్పుడు ఏ ప్రయోజనమూ ఉండదు నేను ఉన్నత సత్యాలను గ్రహించగలను అన్న విశ్వాసం ఉండాలి ఈయన నాకు దారి చూపగలరు అనే నమ్మకం గురువు మీద మనకు కలగాలి ఈ దారి నా లక్ష్యానికి నన్ను చేరుస్తుంది అన్న విశ్వాసం మనలో ఉండాలి వీటిలో ఏ ఒక్కటి ఊగిసలాడినా మన పురోగతికి ఆటంకం వాటిల్లుతుంది అందుకే అర్హుడైన గురువు అరుదే అర్హుడైన శిష్యుడూ అరుదే అని ఈ మంత్రం చెబుతూ ఆధ్యాత్మికత గురించి మాట్లాడే వ్యక్తి అద్భుతమైన వాడిగా ఉండి ఉండాలి వినేవారు అలాగే ఉండాలి ఇద్దరు గొప్ప అసాధారణమైన వారుగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది లేకపోతే ఆధ్యాత్మిక పురోగతి కలుగదు వీరే నిజమైన గురువులు వీరే నిజమైన శిష్యులు వీరితో పోల్చినప్పుడు తక్కినవారు ఆధ్యాత్మికతతో ఆడుకుంటున్నారు తమ బుద్ధికి పదును పెట్టుకుంటున్నారు అని మాత్రమే చెప్పవచ్చు కొద్దిగా తమ జిజ్ఞాసను తీర్చుకుంటున్నారు అని చెప్పవచ్చు కానీ నిజానికి ఇంకా వారంతా కంచె బయటనే నిలబడి ఉన్నారనే చెప్పాలి ప్రాపంచికతతో నిండిన మనుషులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేము ఎందుకంటే వారు అనేక విధాలుగా ఆత్మ గురించి చెబుతూ ఉంటారు అనుభూతి పొందిన వ్యక్తి ఉపదేశాలను పాటిస్తే మనకు గందరగోళం ఉండదు ఈ ఆత్మ అణువుకన్నా సూక్ష్మమైనది కనుక తర్కానికి అతీతమైనది ఆత్మ అనుభవయోగ్యమైనది విచారణకు కాని తర్కానికి కాని తగినది కాదు సముద్రాన్ని ప్రత్యక్షంగా చూడని వ్యక్తికి ఎంతగా వివరించినప్పటికీ అతడు సముద్రాన్ని గురించి అర్థం చేసుకోలేడు ఆ విధంగా ఆత్మను వివరణలతో అర్థం చేసుకోవడం అసాధ్యం ఆత్మ అనేది ఒకటి ఉన్నది అది చాలా పెద్దది లేదా అది చిన్నది అనే వివరణలు మాత్రమే గ్రంథాల్లో కనిపిస్తాయి వాటిని చదివి వివరించటానికి కనుక పూనుకుంటే అది ఖచ్చితమైన వివరణగా ఉండదు ఆ వివరణలు విని దాని ప్రకారం పాటించే వ్యక్తి కూపంలో పడిపోతాడు పుస్తకంలో చెప్పినటువంటి వివరణలను విని దాని ప్రకారం పాటించే వ్యక్తి కూపంలో పడిపోతాడు కానీ ఆత్మను అనుభూతిలో అవగతం చేసుకున్నవాడు సరైన మార్గం చూపిస్తాడు ఆ మార్గంలో వెళ్లేవాడు దానిని పొందుతాడు నచికేత నువ్వు పొందిన ఈ జ్ఞానం తర్కం వల్న లభించేది కాదు సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఉపదేశించి దానిని పాటించినప్పుడు అది శ్రేష్టమైన జ్ఞానస్థితికి నిన్ను తోడుకునిపోతుంది నచికేత సత్యనిష్టలో నువ్వు దృఢంగా నిలబడి ఉన్నావు నీ వంటి విద్యార్థులు ఎంతోమంది మాకు ఇంకా లభించాలిగాక అని యమధర్మరాజు అంటున్నాడు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే దానిని పొందడానికి అవసరమైన మానసిక స్థైర్యం కావాలి దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ప్రతిఘటించి పురోగమించగలిగే శక్తి కావాలి మనకు అటువంటి వ్యక్తి మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలడు నచికేతుడు మరణానికి ఆవల ఉన్న సత్యమేమిటో తెలుసుకోవాలి అన్న దానిని లక్ష్యంగా చేసుకున్నాడు దాన్నుంచి అతనిని వైదొలగింపచేయాలని యమధర్మరాజు ఎన్నో ప్రలోభాలు చూపించాడు వాటినన్నింటినీ తిరస్కరించి సత్యాన్ని గ్రహించాలన్న ఏకైక లక్ష్యంలోనే స్థిరంగా నిలబడ్డాడు నచికేతుడు అటువంటి విద్యార్థులు తనకు కావాలి అని చెప్పి నచికేతుణ్ణి యమధర్మరాజు ప్రశంసిస్తున్నాడు కర్మఫలాలు అశాశ్వతమైనవిని నాకు తెలుసు అశాశ్వతమైన వాటి చేత ఆత్మని పొందలేము అందుచేతనే అశాశ్వత వస్తువులచే నచికేత యాగాన్ని నిర్వర్తించి నేను ఈ యమధర్మరాజు పదవిని పొందాను మనం చేసే సత్కర్మలు దుష్కర్మల పర్యవసానంగా వచ్చేవే కర్మఫలాలు ఎంత సత్కర్మ అయినప్పటికీ దాని పరియవసానంగా ఎంత ఉన్నత స్వర్గపదవి లభించినప్పటికీ అది ఎప్పటికీ అశాశ్వతమే ఎందుకంటే ఆ పుణ్యం తీరిపోగానే భూలోకంలో మళ్లీ జన్మించే తీరాలి కామనారహితమైన స్థితిని సంతరించుకున్నప్పుడు మాత్రమే జనన మరణమనే సుడిగుండం నుండి విడివడి శాశ్వతుడైన భగవంతుణ్ణి పొందవచ్చు ఇక్కడ యమధర్మరాజు తనని ఒక ఉదాహరణగా చూపించుకుంటున్నాడు నచికేత యాగాన్ని చేసినందువలన తనకు యమలోకంలో ఈ పదవి అంటే యమధర్మరాజు పదవి లభించింది అని అంటున్నాడు ఆయన పుణ్యకాలం తీరిపోగానే ఆ యమధర్మరాజు పదవి పోతుంది అశాశ్వత వస్తువులు అని యమధర్మరాజు ఇక్కడ సూచిస్తున్నవి గమనార్హం అశాశ్వత వస్తువులు అని యమధర్మరాజు ఇక్కడ సూచిస్తున్నవి గమనార్హం హోమకొండము కట్టెలు నెయ్యి ఇటువంటి బాహ్య వస్తువులతో నిర్వర్తించే యాగాన్ని యమధర్మరాజు ఇక్కడ సూచిస్తున్నాడు ఇది అశాశ్వతమైన స్వర్గపదవినే లభింపజేస్తుంది అదే యాగాన్ని ఒక ఆంతరిక యాగంగా ఆధ్యాత్మిక సాధనగా ఒక విద్యగా మనం అనుష్ఠించినప్పుడు అది శాశ్వతమైన ముక్తిని పొందజేస్తుంది నచికేత స్వర్గలోకం కోర్కెలు తీర్చుకునే చోటు లోకం యొక్క ఆధారము యాగాల ఫలంగా లభించే చెప్ప సాధ్యం సుఖాలకు స్వర్గలోకం ఆలవాలం స్వర్గలోకం భయరాహిత్యానికి పుట్టినిల్లు స్వర్గలోకం ఆరాధనీయమైనది మహత్వం గలది స్వర్గలోకం సుదీర్ఘకాలం నెలకొని ఉండేది శ్రేయస్కరమైనది బుద్ధిశాలివైన నీవు ఈ సత్యాలన్నీ గ్రహించినప్పటికీ అది అశాశ్వతమైనది కాబట్టి దానిని దృఢనిశ్చయంతో తిరస్కరించావు భూలోకంలో అనుభవించే సుఖభోగాలు చాలక మనిషి స్వర్గాన్ని కాంక్షిస్తున్నాడు కనుక స్వర్గం సమస్త కోరికలు నెరవేర్చే స్థలంగా భావించబడుతోంది ప్రపంచాన్ని నడిపించే పలు విధాలైన శక్తులు దేవతలుగా రూపొందినట్లు మనం తెలుసుకున్నాం యాగాల ద్వారా మనుషులు దేవతలను ఉపాసించాలి అందుకు మారుగా దేవతలు గాలి వాన మొదలైన వాటి ద్వారా మానవాళిని పెంచి పోషిస్తారు ఈ వృత్తంలో హెచ్చు ఎప్పుడైనా ఏర్పడినప్పుడు ప్రకృతిలో శోభ క్షీణిస్తుంది అందుకే స్వర్గాన్ని ప్రపంచానికి ఆధారభూతమైనదిగా సూచించారు అంటే స్వర్గాన్ని ఈ భూలోకానికి ఆధారభూతమైనదిగా పురాణాల్లో వచించారు బాహ్య యాగం వలన తనకు యమపదవి మాత్రమే లభించిందని ఇటువంటి లోకాల యొక్క అశాశ్వత తత్వాన్ని గ్రహించిన నచికేతుడు వాటిని తిరస్కరించాడని చెప్పినటువంటి యమధర్మరాజు ఇప్పుడు ఆంతరిక యాగాన్ని గురించి అంటే నచికేత విద్య గురించి చెప్పడం ప్రారంభించాడు ఈ అగ్ని హృద్గుహలో ఉంది అన్న విషయం నచికేత విద్యకు ప్రాతిపదికగా విరాజిల్లుతోంది ఆ హృద్గుహ గురించిన వివరణ ఇప్పుడు ప్రారంభమవుతోంది నువ్వు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో పొందదగినది గోప్యమైన చోట నెలకున్నది హృద్గుహలో ప్రకాశించేది చీకటి ప్రాంతంలో ఉంది సరియైన మార్గంలో తీసుకుపోతుంది ఈ ఆత్మ సనాతనమైనది బుద్ధి వికాసం పొందినవాడు ధీశాలి అయినవాడు జ్యోతిర్మయమైన ఆత్మను అధ్యాత్మయోగం ద్వారా ధ్యానించి సుఖదుఖాలకు అతీతుడవుతాడు మనలో ఉన్న మనకు ఆధారమైన ఆత్మ సులభంగా తెలుసుకోగలిగినది కాదు బాహ్యంగా పనిచేసే ఇంద్రియాలను అంతర్ముఖం గావించి ఆత్మను అన్వేషించడం అంత సులభమైన పని కాదు అందుకే దానిని శ్రమతో పొందదగినది అని ఈ కఠోపనిషత్తు చెప్తోంది హృద్గుహలో ఆత్మ ఉండడాన్ని ఇంతకు మునిపే చూశాము కానీ హృద్గుహ అన్నది ఒకటి ఉన్నట్లుగా మనం తెలుసుకోలేకపోతున్నాం కదా ఎందుకు దీనిని కాస్త విపులంగా గ్రహించడం ఎంతో అవసరం ఇది ఏ హృదయం లబ్ అని కొట్టుకుంటున్నటువంటి భౌతిక హృదయం కాదు ఇది ఆధ్యాత్మిక హృదయం దీనికి మూడు ఆనవాళ్లు చెబుతోంది నారాయణ సూక్తం ఒక ఆనవాలు నాభికి పైన ఒక జానుడి దూరంలో ఉంది భౌతిక హృదయం కూడా అంతే దూరంలో ఉంది కానీ అది కాస్త ఎడమవైపు ఉంది కానీ ఆధ్యాత్మిక హృదయం అనేది మధ్యలో ఉంది దీపశిఖల వరుసతో ఆవృతమై ఉంది ఆ హృదయం దేదీప్యమానమైనది ఈ మూడు ఆనవాళ్ళు భౌతిక హృదయానికి వర్తించవు ఈ ఆధ్యాత్మిక హృదయమే హృద్గుహ కానీ దీనిని మనం గ్రహించలేకుండా ఉన్నాం కదా అయినప్పటికీ అది అక్కడ ఉండనే ఉంది ఇదే బుద్ధి ధీహి హృదయ కమలం మూడవనేత్రం జ్ఞాననేత్రం అంటూ మన శాస్త్రాల్లో పేర్కొనబడ్డది అత్యధిక సంఖ్యాకులలో ఈ ఆధ్యాత్మిక హృదయం వికసించకుండానే మొగ్గగానే ఉండిపోతుంది అందుచేతనే ఇది గుహ చీకటి ప్రాంతం గోప్యమైన చోటు అంటూ పేర్కొనబడింది మొదట దానిని వికసింపజేయాలి గ్రహించగలగాలి అది అక్కడ ఉన్నది అని గ్రహించగలగాలి హృద్గుహను గ్రహించడానికి ఒక మార్గంగా ఈ కఠోపనిషత్తు అధ్యాత్మయోగాన్ని సూచిస్తోంది యోగం అంటే అనుసంధానం లేక సంయోగం అని అర్థం అధ్యాత్మయోగం అంటే ఆత్మతో అనుసంధానం బాహ్య వస్తువులను వదిలిపెట్టి అంతర్ముఖం అయ్యే మరింతగా మనలో ఉన్న హృద్గుహను గ్రహించగలుగుతాం బాహ్య వస్తువుల నుండి వైదొలగగా వైదొలగగా మనలో బాహ్యలోకంలో గాని ఆంతరిక జగత్తు ఒకటి ఉండడాన్ని మనం గ్రహిస్తాం మనలో ఉన్న ఈ ప్రశాంతమైన ప్రదేశాన్ని గ్రహించడం ఆరంభించగానే బాహ్యలోకం మనల్ని బాధించడం క్రమక్రమంగా తగ్గిపోతుంది దీనినే సుఖదుఖాలకు అతీతుడవుతాడు అనే కఠోపనిషత్ మంత్రం చెప్తోంది ఈ సత్యాన్ని అర్హుడైన నుంచి విని విచారణ చేసి మనం తెలుసుకోవాలి ఆ తరువాత శరీరం నుంచి దానిని విడదీసి గ్రహించాలి అణువు వంటిది నిండినది అయిన ఆత్మను ఈ విధంగా విడదీసి వివేచన చేసి తెలుసుకున్నవాడు మాత్రమే ఆనందం పొందుతాడు నచికేత నీకు నీ హృద్గ మార్గం తెరవబడి ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను అని యమర్మరాజు అన్నాడు తలనొప్పి వస్తే తలనొప్పి మాత్ర వేసుకుంటాము ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇది ఆ నొప్పిని శాశ్వతంగా నయం చేసుకునే మార్గం కాదు అందుకు వైద్యుడిని సంప్రదించాలి తలనొప్పి కారణాన్ని విచారించి అందుకు తగిన ఔషధ నిర్ణయాన్ని వైద్యుడి మాత్రమే చేయగలడు వైద్యుని యొక్క ఔషధ నిర్ణయ ప్రకారం చికిత్స చేయించుకుంటే తలనొప్పిని పూర్తిగా నయం చేసుకోవచ్చు ఆ విధంగానే ఆంతరిక జగత్తు యొక్క సత్యాలు కూడా ఉంటాయి ఆత్మ భగవంతుడు ఇటువంటి విషయాలు కొన్ని గ్రంథాల్లో కనబడవచ్చు కొందరి ప్రసంగాల్లో విని కూడా ఉండవచ్చు కానీ వీటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆత్మను అనుభూతిలో గ్రహించిన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించిన వ్యక్తి నుంచి ఈ సత్యాలను తెలుసుకుంటే మాత్రమే అది మనలను సరియైన మార్గంలో తీసుకుపోతుంది అటువంటి వ్యక్తి గురువుగా పేర్కొనబడుతూ ఉన్నాడు కనుక ఉన్నత జీవితం లేదా ఆధ్యాత్మిక జీవితానికి మొదటి అవసరమైన వాడు అర్హుడైన గురువు ఆయన నుంచి ఈ సత్యాలన్నీ మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలి తరువాతిది గురువు నుంచి తెలుసుకున్నటువంటి ఈ సత్యాలను చక్కగా విచారణ చేసి వాటిని మన పట్ల గురువు నుంచి తెలుసుకున్న సత్యాలను చక్కగా విచారణ చేసి వాటిని మన సమన్వయం చేసుకోవాలి పిదప మానసిక స్థాయిలో శరీరం వేరు ఆత్మ వేరు అని విభజించుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ విధంగా మనస్సుకు సదా అభ్యాసం ఇవ్వడం ప్రారంభకాల మౌలిక అభ్యాసాలలో ఒకటిగా చెప్పబడుతుంది సామాన్యంగా మన జీవితంలో శరీరమే సమస్తం అయి ఉంటుంది శరీరమే సమస్తం అది తప్పంక ఇంకేమీ లేదు అన్నదే ప్రాతిపదికగా మన జీవితం ఎప్పుడూ సాగుతూ ఉంటుంది కానీ ఈ శరీరం ఒక పరికరం మాత్రమే జీవితం అనే మహాప్రయాణంలో ఈ శరీరం అనేది మనం ధరించే ఒక చొక్కా మాత్రమే నిజమైన మనం అన్నది ఈ శరీరంలో ప్రకాశించే ఆత్మ అన్నది మన మనస్సుకు అవగతం కావాలి నచికేతునికి సంబంధించినంతవరకు ఈ మూడు సోపానాలను అధిరోహించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఇక్కడ యమధర్మరాజు సూచనప్రాయంగా మనకు చెబుతున్నాడు ధర్మం అధర్మం కార్యం కారణం భూతకాలం భవిష్యత్ కాలం మొదలైన వాటి గురించి భిన్నమైనదిగా నువ్వు చూస్తున్న దానిని గురించి నాకు చెప్పు అని నచికేతుడు అన్నాడు అధ్యాత్మయోగంలో సాధనగా ఓంకారము లేక ప్రణవ మంత్రాన్ని ధ్యానించండి అని ఈ కఠోపనిషత్తు చెప్తోంది ఇది ఓంకారము శబ్దబ్రహ్మము నాదబ్రహ్మము అంటూ పేర్కొనబడుతోంది లోకం సృజించబడినప్పుడు మొదట ఈ ఓంకార ధ్వని ఉద్భవించింది ఈ ఓంకార ధ్వని సర్వత్రా వినవస్తుందని యోగులు దీనిని ఆలకించగలరని చెబుతూ ఉంటారు ఎవరిచేత పుట్టింపబడనటువంటి ధ్వని కాబట్టి దీని పేరు అనాహతని ఓంకారము దాని ఉపాసనా విధానము మన ఉపనిషత్తుల్లో ప్రధానంగా మాండుక్యం వంటి ఉపనిషత్తుల్లో చక్కగా ప్రస్తావించబడింది బ్రహ్మం అనే చర్మ చర్మస్థితి నుంచి లేచిన ప్రథమ నాదం కాబట్టి దీనిని అనుసరించి వెళ్ళినప్పుడు మనం భగవంతుణ్ణి పొందగలం సాధారణంగా దూరం నుంచి అలల మోత వింటూ ఉంటాం ఆ మోతను అనుసరించి వెళితే మనం తప్పక సముద్రాన్ని చేరుకోగలం అలల మోత ఉంటే సముద్రం కూడా ఉంటుంది అదేవిధంగా అనాహత ధ్వని అనుసరిస్తూ వెళితే ఆ ధ్వని సూచించే బ్రహ్మం వద్దకు మనం తప్పక చేరుకోగలం అదే పరమపదం ప్రణవ మంత్ర మహత్వాన్ని రాబోయే మూడు మంత్రాలు చెప్తూ ఉన్నాయి అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో ఎందుకోసం అన్ని తపస్సులు అనుష్టింపబడుతూ ఉన్నాయో ఏది కోరి బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా నీకు చెప్తున్నాను అదే ఓంకారం అని యమధర్మరాజు చెప్పాడు ఓం అనే ఈ మంత్రం భగవంతుడు ఈ మంత్రం సర్వోత్తమైనది ఈ మంత్రాన్ని తెలుసుకునే వ్యక్తి ఏం కోరుకుంటే అది అతనికి లభిస్తుంది ఈ మార్గం ఉత్తమమైనది ఈ మార్గం సర్వోత్కృష్టమైనది ఈ మార్గాన్ని తెలుసుకుని దాని ద్వారా వెళ్ళేవాడు బ్రహ్మలోకంలో మహత్వాన్ని పొందుతాడు శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడిటి యొక్క కలయికే ఈ మనిషి మనం సామాన్యంగా మరణం అని సూచించేది శారీరక మరణాన్ని మాత్రమే పాత చొక్కాను విప్పేసి కొత్త చొక్కా ధరించడంలాగా జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాలుస్తాడు శరీరాన్ని విడిచిపెట్టడమే మరణం అంటున్నాం కానీ మనం ఆత్మ మనకు మరణం లేదు శరీర మరణానంతరం కూడా మనం జీవిస్తూ ఉన్నాము ఎప్పటికీ మనం జీవిస్తూనే ఉంటాము ఆత్మ జన్మించడం లేదు ఆత్మ మరణించడం లేదు ఇది దేని నుంచి రూపొందించబడినది కాదు ఆత్మ దేను నుండి రూపొందినది కాదు ఏది ఆత్మ ఆత్మనుండి రూపొందడం లేదు ఇది జన్మరహితమైనది ఆత్మ అనేది జన్మరహితమైనది ఆత్మ ఎన్నటికీ ఉండేది ఆత్మ శాశ్వతమైనది ఆత్మ సనాతనమైనది శరీరం నశించినా ఆత్మ నశించినది తాను చంపుతున్నట్టు భావించేవాడు తాను చంపబడినట్లు భావించేవాడు ఇద్దరూ సత్యాన్ని తెలుసుకోలేనివారే ఆత్మ చావదు చంపబడదు కూడా మనలో ఉన్న జ్ఞానము భావన ఇవి రెండు కూడా భిన్నమైనవి మన జీవితం రెండింటితోనూ ముడిపేయబడి ఉంది ప్రేమ కోరిక కోపము భయము ద్వేషము ఇటువంటి ఉద్వేగాలు సామాన్యంగా మన జీవితాల మీద ప్రాబల్యం వహిస్తూ ఉంటాయి జ్ఞానం పాత్ర చాలా తక్కువ అందున ఆధ్యాత్మికత భగవంతుడు ఆత్మ ఇటువంటి సత్యాలను జ్ఞానంతో విచారణ చేసి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అనుభూతి చందడం మాత్రమే మార్గం మన జీవితంలో జ్ఞానం పాత్ర చాలా తక్కువ అందున ఆధ్యాత్మికత భగవంతుడు ఆత్మ ఇటువంటి సత్యాలను జ్ఞానంతో విచారణ చేసి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు కేవలం అనుభూతి చెందడం మాత్రమే మార్గం ఆత్మ భగవంతుడు వంటి వాటి గురించి చదువుతూ ఉన్నప్పుడు ఈ దృక్పథం మనకి చాలా ముఖ్యం జ్ఞానానికి అందనిదని గ్రహింపజేయడానికే మన ఋషులు పరస్పర విరుద్ధమైన స్వభావాలతో వాటిని విపులీకరించి చెప్పడానికి ప్రయత్నించారు రాబోయే మంత్రాలు సాధనలు అనుష్ఠించి గ్రహించగలమే తప్ప జ్ఞానంతో విపులీకరించడానికో జ్ఞానంతో తెలుసుకోవడానికో సాధ్యం కానిదే ఈ ఆత్మ దానికైన ప్రతి ఒక్క ప్రయత్నము మనలను మరింత గందరగోళంలో పడవేస్తుంది అణువుకన్నా అనువైనది అత్యంత పెద్దదానికన్నా పెద్దది అయినది ఈ ఆత్మ ప్రాణుల యొక్క హృద్గుహలో కొలువైయున్నది కామనారహితుడైన వాడు మాత్రమే దానిని దర్శించగలడు మానసిక స్పష్టత చేత ఆత్మ మహత్వాన్ని గ్రహించిన అతడు శోకాలకు అతీతుడవుతాడు నాకు తప్ప మరెవరికి అర్హత ఉంది అని నచుకేతుడి యమధర్మరాజుని ప్రశ్నించాడు అంటే మరణస్థితి లాంటి స్థితిలో ఆత్మని గ్రహించడం సాధ్యమవుతుంది అంటే దీని అర్థం ఏమిటి మరణంతో ఇంద్రియాలు మనస్సు అన్ని కార్యరహితమవుతాయి అదేవిధంగా ఇంద్రియాలు మనస్సు కార్యరాహిత్యాన్ని పొందినప్పుడు అంటే ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైనటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మని గ్రహించగలం తప్ప ఇంద్రియాలతోనో మనస్సుతోనో దానిని తెలుసుకోలేము అని యమధర్మరాజు ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తున్నాడు ఆత్మ శరీరాలలో శరీరహితమైనది అశాశ్వత వస్తువులలో శాశ్వతమైనది ఆత్మ శరీరాలలో శరీర రహితమైనది అశాశ్వత వస్తువులలో శాశ్వతమైనది పెద్దది సర్వత్రా నెలకొని ఉన్నది బుద్ధి వికాసం చెందినవాడు దానిని తెలుసుకుని శోకం నుంచి విముక్తుడవుతాడు ఆత్మ అన్ని శరీరాలలోనూ కొలువై ఉంటుంది కానీ దానికంటూ విడిగా ఒక శరీరమో రూపమో లేదు శరీరాలతో నిండిన ఈ యావత్ ప్రపంచం అశాశ్వతమైనది మారిపోయేది ఉద్భవించి కనుమరుగయ్యేది కానీ ఈ మార్పులు ఏదీ లేకుండా నెలకు ఉండేదే ఆత్మ రేపు ఆహారం లభిస్తుందో లేదో అన్న ఆలోచన మనకు దిగులు కలిగిస్తుంది రేపు మరణిస్తామేమో అన్న భయం మనకు దిగులు పుట్టిస్తుంది అంటే జీవితంలో సంభవించే మార్పులే దిగుళ్ని భయాన్ని కలిగిస్తాయి ఆత్మ ఈ మార్పులన్నింటికీ అతీతమైనది అందుచేత ఈ స్థితిని పొందినవాడు దిగుళ్ళు లేనివాడవుతాడు ప్రసంగాల వలనో పాండిత్యం వలనో అనేక విషయాలు ఆలకించడం వలనో ఈ ఆత్మను మాత్రం పొందలేము ఎవరు దానిని పొందడానికి వ్యాకులత చెందుతాడో అతడు మాత్రమే దానిని పొందగలడు ఆ ఆత్మ అతడికి తన స్వకీయ నైజాన్ని వెల్లడిస్తుంది మనోవ్యాకులతను శ్రీ రామకృష్ణులు ఒక ఆధ్యాత్మిక సాధనగా పేర్కొనడమే కాకుండా భగవద్ దర్శనానికి ముందున్న స్థితిగా దానిని పరిగణించారు తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయనను దర్శించవచ్చు వ్యాకులత కలిగితేనే అరుణోదయం అవుతుంది ఆ తరువాతనే సూర్యుడు ఉదయిస్తాడు ఆ విధంగా మనోవ్యాకులత తర్వాత మాత్రమే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది తీవ్రమైన కోర్కె ఏర్పడినప్పుడు మనోవ్యాకులత జనిస్తుంది లోపల వ్యాకులత లేకుండా కేవలం ప్రసంగాలు చేయడం వల్లనో కేవలం ప్రసంగాలు వినడం వల్లనో గ్రంథాలు పఠించడం వల్లనో ఆధ్యాత్మిక రంగంలో ఏదీ పొందడం కుదరదు ఉన్నతమైన సత్యాలను గ్రహించాలి భగవత్ సాక్షాత్కారం పొందాలి అన్నది తిండి బట్ట ఇలాంటి మన దైనందిన అవసరాల్లో ఒకటిగా అయిపోవాలి అప్పుడు మాత్రమే అందుకోసం మనం వ్యాకులత చెందుతాము వ్యాకులత చెందినప్పుడు మాత్రమే ఆ మార్గం లభిస్తుంది అప్పుడే సత్యం తెలుస్తుంది దుష్ప్రవర్తన నుంచి వైదొలగనివాడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు మనస్సుని ఏకాగ్రం చేసుకోలేనివాడు మనస్సులోని ఉద్రిక్తతను ఉపశమించనివాడు ఇటువంటి ఎంత జ్ఞానవంతులైనప్పటికీ ఈ ఆత్మను పొందలేరు ఉన్నతమైన సత్యాలను గ్రహించడానికి కొన్ని మౌలికమైన లక్షణాలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి ఉన్నతమైన సత్యాలను గ్రహించడానికి కొన్ని మౌలికమైన లక్షణాలు కలిగి ఉండాలి మొదటిది సత్ప్రవర్తన రెండవది ఇంద్రియ నిగ్రహం మూడవది మనో మొదటిది సత్ప్రవర్తన ఉన్నత సత్యాలను గ్రహించడానికి కొన్ని మౌలికమైన లక్షణాలు ఉండి తీరాలి అందులో మొదటిది సత్ప్రవర్తన ఏ పని చెయ్యాలన్నా అందుకు శక్తి అవసరం భౌతికపరమైన పనిచేయడానికి శారీరకమైన శక్తి కావాలి మనస్సుతో ఒక పని చేయాలి అంటే అందుకు మానసిక శక్తి అవసరం ఉన్నతమైన సత్యాలను గ్రహించడానికి భగవంతుణ్ణి అన్వేషించడానికి అనుష్ఠించే సాధనలన్నీ మన మనస్సు ద్వారానే చేయబడుతూ ఉంటాయి అందుకు మనకు మానసిక శక్తి అవసరం ఈ మానసిక శక్తి కేవలం నిష్ఠాగరిష్టమైన జీవితం మూలానే లభిస్తుంది పవిత్రతా శక్తి సుస్థిరమైన శక్తి అని స్వామి వివేకానంద అభివర్ణిస్తారు నిష్ఠాగరిష్టమైన జీవితం ద్వారానే మనకు మానసికమైనటువంటి శక్తి లభిస్తుంది మనస్సుకు ఈ శక్తి కలిగినప్పుడే ఉన్నత సత్యాలను చింతన చేయడానికి సాధ్యమవుతుంది అందుకైన మార్గంలో వెళ్లడానికి మనకు వీలవుతుంది కాబట్టి సత్ప్రవర్తనతో కూడిన జీవితం మాత్రమే మనలో ఈ శక్తిని కలిగిస్తుంది రెండవది ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని ఆశ్రయించే రీతిలో రూపొందాయి అని ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఇంద్రియాలు ఎల్లప్పుడు బాహ్య ప్రపంచాన్ని ఆశ్రయించే రీతిలో రూపొందించబడ్డాయి అయినప్పటికీ ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంటే అందుకు సానుకూలమైన వాటిని మాత్రమే కోరుకునేటట్లుగా మన ఇంద్రియాలకు మనం అభ్యాసమివ్వాలి ఇదే ఇంద్రియ నిగ్రహం నిరంతర అభ్యాసంతో ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధించవచ్చు ధన సంపాదనలోనైనా సరే భగవంతుని ఆరాధనలోనైనా సరే తక్కిన ఏ కార్యంలోనైనా సరే మనో ఏకాగ్రతా శక్తి సంతరించుకున్న మేరకు మనం ఆ కార్యాన్ని చక్కగా నిర్వహించగలం ఈ ఒక్క ప్రయత్నంతో మాత్రమే అంటే ఈ ఒక్క తాళం చెవితో మాత్రమే ప్రకృతి ద్వారాల తలుపులు తీయవచ్చు దాని ప్రకాశాన్ని బయటికి తీసుకురావడం కూడా సాధ్యమవుతుంది ఈ మనో ఏకాగ్రతా ఏకైక తాళం చెవి భగవంతుని ఆరాధనలోనైనా సరే తక్కిన ఏ కార్యంలోనైనా సరే మనో శక్తి సంతరించుకున్న మేరకు మనం ఆ కార్యాన్ని చక్కగా చేయగలం అంటే ఈ ఒక్క తాళం చెవితో మాత్రమే ప్రకృతి ద్వారాలను తీయవచ్చు దాని ప్రకాశాన్ని బయటకు తీసుకురావడం కూడా సాధ్యమవుతుంది ఏకాగ్రతా శక్తే జ్ఞాననిధికైనటువంటి ఏకైక తాళంచెవి నాలుగవది ఉద్రిక్తతారాహిత్యం ఏ పువ్వు మీద వాలకుండా అటూ ఇటూ ఎగిరే సీతాకోక చిలుకవలే మనస్సు కొన్ని సమయాలలో పరిపరి విధాల పోవడం అందరికీ తెలిసిన విషయమే ఈ సమయాలలో మనస్సును దేనిలోనూ పాల్గొనజేయలేము జపము ధ్యానము ఇటువంటి వాటిలో కచ్చితంగా మనస్సును నిలపడం సాధ్యం కాదు ఇంద్రియ నిగ్రహము మనో ఏకాగ్రత మనస్సు యొక్క ఉద్రిక్తతారాహిత్యము అన్నింటినీ కేవలం నిష్ఠామయ జీవితం ద్వారా మాత్రమే మనం సాధించగలం అది తప్ప మరో మార్గం లేదు అన్నింటికీ ప్రాతిపదికగా విరాజిల్లుతున్నది ఈ సప్రవర్తన మాత్రమే ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకున్నటువంటి వ్యక్తికి త్రికరణ శుద్ధి అయిన పవిత్రత అనివార్యం నిష్ఠామయమైన జీవితం గడపకుండా ఎంత నేర్చుకున్నా ఎంత విన్నా ఎంత ప్రయత్నించినా ఆత్మను పొందలేము అని ఇక్కడ నొక్కి వక్కాణించబడింది జ్ఞానము భుజబలము రెండూ ఎవరికి ఆహారంగా ఉన్నవో మరణం ఎవరికి ఊరగాయమాత్రంగా ఉన్నదో అది ఎటువంటిదని ఎవరు తెలుసుకోగలరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనలను పనిచేయించడంలో జ్ఞానమూ భుజబలము రెండు ముఖ్యమైనవే ఈ రెండూ మనలో ఉన్న ఆత్మకు ఆహారం లాంటివి అందరూ భయపడే మరణం ఆత్మకు ఊరగాయ వంటిది అంటే శక్తులూ మరణము మనలో ఉన్న ఆత్మ ముందు పాదాక్రాంతమవుతాయి ఇటువంటి శక్తులచే ఆత్మ తెలుసుకోబడదు మనోవ్యాకులత మొదలైన ప్రేమమయ శక్తి ఒక్కదాని చేతనే ఈ ఆత్మను పొందవచ్చునని ఇక్కడ చూపించబడుతోంది దీనితో కఠోపనిషత్తులోని ప్రథమ అధ్యాయంలోని ద్వితీయవల్లి సమాప్తమైంది